జీవునికే కాలము శ్రీహరి పేరువ బంధువుడీతడు భావములో పలిపెర రేపకుడై భక్తి చేకొనును ఈతడు పరమున యహమున వెంట వెంటనే పాయని బంధువుడీతడు ధర తను తలచినం మారుపు మారై తా రక్షించును ఈతడు విరివిగ ఇంద్రియ విషయభోగముల విందులు వెట్టును ఈతడు పురుగతి చిత్రపురూపుల దేహపుడుగురలిత్తును ఈతడు పడిగల కాలము ఇరువది యొక్క టవావుల బంధువుడీతడు బడిబడి చైతన్యంబై ఇన్నిట పనులకు వదగును ఈతడు జడిగుని లోకాంతమై మతి సంగతి ఆప్తుడీతడు కొడలు వైదిక లౌకికములనొక పొత్తున గుడుతును ఈతడు ఘననిధి నిక్షేపములిచ్చేటి ఉపకారపు బంధువుడీతడు అనయము వెరవకుమని ఏకాలము అభయం వసగును ఈతడు అనిచిన శ్రీవేంకటేశ్వరుడై ఇటు నా పాలగలుగునీతడు పనివడి అరులను స్థూడు వట్టి అడు పగ సాధించును ఈతడు